కీర్తన సంఖ్య డెబ్బై తెలియుట ఎన్నడు దేహితనంతట తెలియగరిని దిక్కే కలది రాపుగరేపే రేపే మూత్రపురీశంభులు ఆపై ఆకటి మటలు కైపుగనింతటి కామ వికారము కలది కొన్నాళ్లు బాల్యము కొన్నాళ్లు కౌమారము అన్నిట కొన్నాళ్ళు యవ్వనము పన్నిన ముదిమియు పై కొన్నాళ్ళు ఉన్నతినంతట నుడుగుట కలది జంతువులకు ఈ సరవులు నీవే పొంతల కల్పించి పొదిపితివి ఇంతట శ్రీ వెంకటేశ్వర నీ కృప చింతి కావె చేకొని నన్ను